కాబట్టి ఒకే అవస్థలో అది తత్వ జ్ఞానకాలంలో జ్ఞానావస్థ ఉందే అది తత్వము అతత్వము అని రెండింటిగా దాన్ని అదాన్ని ఏకరూపంగా చెప్పడం సంభవము కాదు సంసారం యొక్క దుఃఖాన్ని అనుభవిస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి ఇది అతత్వము అని చెప్తే అది వాడి బుద్ధికి రాదు నేను మీ మాట అంటలేదు మీరు జిజ్ఞాసులు జ్ఞానులు కాబట్టి మీకు అన్వయించదు ఈ మాట లోకంలో ఉండే సంసారులు ఉంటారు వాళ్ళకి మీరు చెప్పారనుకోండి వాళ్ళకి ఇది అతత్వము అనే మాట రాదు ఇప్పుడు ఎవరో పని మనిషి వచ్చి నాకు ఇంకో వంద రూపాయలు ఎక్కువ ఇవ్వండి నేను కష్టంలో ఉన్నానని అందనుకోండి రూపాయలు ఇచ్చా కష్టం ఇచ్చా అంటే వాళ్ళకి ఏం చూస్తుంది కాబట్టి వాళ్ళకది అతత్వము అనేటువంటి ఆ నిశ్చయం వాళ్ళకి కలగదు ఆ సందర్భం లేదంటే వాళ్ళు దానికి ప్రిపేర్డ్గా లేరు మహాత్ముల్ని ఈ సంవసార మహాత్ముల దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తారు ఈ మధ్యకాలంలో మా బావ మరితో నాకు బాగా చెడిపోయిందండి ఈ మూడు ఎకరాలు ఆస్తుంది దానికోసం తేడాగా వచ్చేసింది దాన్ని ఎలాగ సెటిల్ చేయాలో అర్థం కాలేదు వాడు కోర్టుకు వెళ్ళాడు దాన్ని ఆ మూడు ఎకరాలలోనూ నేను మీకు ఆశ్రమ వంట పెట్టాలని కూడా అనుకున్నాను లేకపోతే మీకు ఏదైనా కొంత భూమి ఇద్దామని కూడా అనుకున్నాను మరి వాడు కోర్టులో పడేశాడు వాడు కోర్టుకు వెళ్తే మనం నోరు పోసుకొని గాంలు దొరుకు కూర్చుంటే ఎలా కుదురుతుందండి మరి వెళ్ళాలి కదా కాబట్టి మీరు గట్టిగా నేను కోర్టు కేసును గిట్లా ఆశీర్వదిస్తుంది ఏదైనా మంత్రజపం కూడా చేయమంటే చేస్తాను ఏదైనా గ్రహ పూజాది కూడా చేస్తే ఉపయోగపడుతున్నాను అని చెప్తూ ఉంటాడు మీకు వినపడం ఇటువంటి నేను వింటూ ఉంటాను ఆల్మోస్ట్ ఆయన డైలీ బేసిస్ టెలిఫోన్ల మీద వేరసలు గాను నేను ఉంటాను అని చెప్తాడు అది వింటూ ఉంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసినా మీడు మహా అజ్ఞాన ప్రవాహంలో పోతున్నది వీడికి కళ్ళు తెరిపించే ఉపాయం ఏమిటై ఉంటుంది అని నేను ఆలోచిస్తూ ఉంటాను ఇదంతలోచన అది ఎందుకంటే నేను జబ ఏదో ఒక మొండిగా ఒక సలహా చెప్తే వర్క్ అవుట్ కాదు వాడు సత్యం అనుకుంటూ ఉంటాడు అదంతా నాకు తెలుస్తూ ఉంటుంది బావమర్త సత్యం మూడు ఎకరాల కొండ్రా సత్యం అది వీటికి కానే కాదు అనవసరంగా ఒక ఇమాజినేషన్ లో ఉన్నాడని నాకు తెలుస్తూ ఉంటుంది కానీ ఆ మాట నేను పైకి అనేస్తే వాడు నిష్ఠురమైపోతాడు కాబట్టి వాడికి ఎలాగ కన్ను విప్ప కలిగించాలి అని ఆలోచిస్తూ ఉంటా అంతా అయిన తర్వాత ఇలా మొదలు పెడతా ఫర్ ఎగ్జాంపుల్ చూడబోడి నేను నాకు దాంట్లో పీస్ అక్కర్లేదమ్మా నాకు ఇంట్రెస్ట్ నీకు తెలుసు కదా నాకు అన్నీ ఉన్నాయి నాకు లేని లోటే లేదు కదా కాబట్టి నువ్వు దాని గురించి చెంపజేయకు తర్వాత నిన్నటిదాకా మీరు మీరు మిత్రులు బుద్ధ బుద్ధాలు అసలు తిరిగారు కదరా ఇప్పుడు ఉంది వాడేదో కావాలనుకున్నాడు వాడికి కావాలన్నది వారికి ఇచ్చే మీ వయస్సు పెద్దది వాడి వయస్సు చిన్నది వాడిని ఆశీర్వదించి వాడి ముఖానికి పారాయి బురలేదు అలాంటిది ఏదో చేసుకోమ్మా అని చెప్పేసి నేను ఫోన్ పెడతా కాబట్టి వాడికి మీరు ఇది అతత్వము చెప్తే అది వాడికి రాదు కాబట్టి మహాత్ముల ఏడల ఇది జగత్తు తత్వము అని నిర్వచించడము సంబంధ నిర్వచించడానికి నొక్కి చెప్పుతారు ఇదమిత్తముగా చెప్పుతారు ఇదమిత్తంగా ఇది తత్వము అని చెప్పి లేదు ఇదమిత్తంగా అతత్వము అని చెప్పడానికి లేదు ఆ విధంగా దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది అయితే ఐ హెవ్ నాట్ స్టడ్ ది ఫైనల్ వరల్డ్ దీని మీద చెక్ కొన్ని శతాబ్దముల నుండి సాగుతోంది తత్వాణత్వామ నిర్వచనీయనా అనే మాట మీద శతాబ్దముల నుండి మీమాంస జరుగుతూనే ఉన్నది ప్రవచనములు పూర్వ ప్రవచనాలు రికార్డు లేవు కానీ వాళ్ళు రాసి పెట్టినవి రికార్డులు ఉన్నాయి అవి మనం చూసినట్లయితే ఇది కొన్ని కొన్ని దశ శతాబ్దముల నుండి మీమాంస అవుతూనే ఇప్పటికీ కూడా ఇది అవుతూనే ఉంది ఇంకా కూడా దేని మీద మీమాంస భవిష్యత్తులో వచ్చినా మీరు ఆశ్చర్యపడక్కండి నేనేమనుకుంటానంటే ఇదంతా మహామాయానికి అలా ఉంటుంది దీన్ని ఎవరూ కూడా తేల్చలేడు తత్వం అని తేల్చలేడు అతత్వమని తేల్చలేడు తత్వాతత్వ జాన్మ నిర్వచనీయమని కూడా తేల్చిదేమీ కాదని అది మహామాయ తప్ప మరి ఏమీ కాదు ఈ సంసారం అనుభవమ అనుభవము మహామాయ అని దాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది అటువంటి రూపభేదము చేత ఇది తత్వము అతత్వము అని ఖచ్చితంగా నొక్కి చెప్పడానికి అవకాశమే లేని ఏ రూపభేదము గలదు అటువంటి రూపభేదాన్ని మీరు ఎదురుగా పెట్టి దీని కారణంగా బ్రహ్మ సవయవమవుతుంది అని చెప్పటము అజ్ఞానం ఇటువంటి రూపభేదం చేత బ్రహ్మ సవయవము అవదు యథార్థమైన రూపభేదం చేత సవయవము అవ్వచ్చు కానీ ఇటువంటి రూపభేదము చేత బ్రహ్మ సవయవము అవదు కానీ సవయవం అవ్వకుండానే బ్రహ్మయందు పరిణామము ఇతర సర్వ కూడా మీరు భావన చేస్తూనే ఉన్నారు చేయగలరని చెప్పేదే ఉండి చేస్తూనే ఉన్నారు కాబట్టి బ్రహ్మ సవయవము కాకుండానే నిరవయవముగా ఉంటూనే ఇటువంటి రూపభేదాత్మకమైన ప్రపంచమునకు సర్వ వ్యవహారమునకు ఆశ్రయం అగుతలో సమస్య ఏమీ లేదు సరిపడిందండి పారమార్థికైన చ రూపేణ సర్వవ్యవహారాతీతం అపరిణతం అవతిష్టతే సరే మీరు తత్వాన్ని తత్వాధ్యామావచనీయం ఇలాగేదో చాలా చెప్పారు అది అర్థమైనట్టు కాదు అర్థం కానట్టు కాదు ఉన్న మాట ఏమిటో చెప్పండి పరమార్థం ఏమిటో చెప్పండి అని అడిగారనుకోండి ఏమీ ఇబ్బంది పరమార్థం చెప్పడంలో సమస్య అర్థంలో బొమ్మ అసలు ఎందుకు ఇలా కనపడిందంటే మీకు అది చెమలదది ఆ ఇష్టం సెటిల్ అక్కడ ఉన్నది ఏమిటో చెప్పండి అంటే ఏమీ సమస్య నేను ఉన్నాను అయిపోయిందండి దీని నో ఫర్దర్ డిస్కషన్ అయిపో లేదంటే ఇంకా డిస్కషన్ ఏమైనా ఉంటుందా ఏముండదు కదా ఉన్నది త్రాడు అయిపోయింది ఇంకా తత్వమా అతత్వమా ఇంకా ఏమీ లేదు ఇంకా ఉన్నది త్రా అలాగే ఉన్న మాట ఏమిటో చెప్పండి అంటే అంటే ఫైనల్ మాట ఏమిటో చెప్పండి నేను చూడండి బేరాలు ఆడుకునేప్పుడు అది చెప్తున్నారు పరమార్థత నీకు పరమార్థ పరమార్థిక అయిన చదువుకున్నారు ఆ బ్రహ్మ యొక్క యథార్థమైన స్వరూపాన్ని మీరు చెప్పండి రూపేణ అంటే స్వరూపేణా ఇచ్చ అంటే ఈ లోకం వ్యవహారం అన్నంతకు అతీతమైనటువంటిది బ్రహ్మ అపరిణం దాని ఎందు ఎట్టి మార్పులు రాలేదు రాదు కూడా రజ్జు కూడా అంతే మీరు త్రాడును చూసి పాము ఆ పాము మీరు చాలా పెద్ద వ్యవహారాన్ని నిర్మాణం చేస్తారు స్నేక్ చాట్ మనంటారు నాగోపాసనంటారు నాగమంత్రం అంటారు బోల్డ్ వ్యవహారాన్ని చుట్టూ నిర్మాణం చేస్తారు వాస్తవానికి ఈ వ్యవహారములతో కూడా కల్పితము దానికి అక్కడ ఉన్న వస్తువు ఈ వ్యవహారమునకు అతీతముగానే ఉంటుంది ఆ విషయాన్ని విస్మరించరాదు వాచారంభమాతత్వాచ అవిద్యాకల్పితేద్రరవయవము అనే అంశంలో సమస్య ఏమి లేదు బ్రహ్మణ నిరవయవం న కుప్ప విరోధము నప్యతి ఎందుకంటే ఇదొకటి ఆధునికంగా వేదాంతం పోషించే వాళ్ళలో ఇదొకటి మిస్టింగ్ అని నాకు అనిపించింది నేను విన్నాను వీళ్ళు మిస్ట్ అయిపోతున్నారని నేను చాలాసార్లు అనుకుంటున్నాను తర్వాత ఈ ఆధునిక వేదాంతాలు ఏం చేస్తానంటే ఈ మధ్యకాలంలో నేను చూసిన వాళ్ళు విద్వాంసులుగా చలామణి అయిపోతూ లోకంలో ప్రజ చెందిన వాళ్ళు కూడా ఈ వాచారంభణం వికారో నామధేయమనవుతుంది దాన్ని మిస్ రిప్రజెంట్ చేస్తారు సరిగ్గా ఇప్పటికే వాళ్ళు ఏమనుకుంటారంటే రజ్జు సర్ప దృష్టాంతం లేదును మృద్ఘట దృష్టాంతం లేదు అని అనుకుంటా ఇది వేరు అది వేరు ఒక ఆయన నాతో అన్నారు నాటి పర్సనల్ గా నాతో అన్నారు చూడాయా నువ్వు అస్తమానం రజ్జు పట్టుకుంటావు నేను రజ్జు సర్పం వెళ్ళను నేను మృద్ఘటంతో సరిపెట్టుకుంటాను నాకంతా అదే సౌకర్యంగా అవుతుందని అంటే నేనున్నానంటే మీ అభిప్రాయరీత్యా రజ్జు సర్వానికి మృద్ఘటానికి భేదం ఉన్నదన్నమాట వాళ్ళలా స్వీకరిస్తారు వాస్తవంలో దీని మీద పెద్ద మీమాంస గలదు రజ్జు సర్వ దృష్టాంతము మృద్ఘట దృష్టాంతము రెండు ఉపనిషత్తుల నుంచి వచ్చినవే కానీ ఏమనిపిస్తుందంటే రజ్జు సర్పాన్ని శంకర్లు హైలైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఉపనిషత్తు ఏమో మృద్ఘటాన్ని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి శంకరుల మనం ఉపనిషత్తుకే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలని కూడా అంటాం ఎన్ని తెలివితేచేల ప్రదర్శించాలో అన్నీ ప్రదర్శిస్తారు ఉపయోగపడే తెలివితేటలు ఏం కావు విషయాన్ని తప్పుదారి పట్టించే తెలివిచాటలు ఇవన్నీ ప్రదర్శించి నేను ఇలా ఓపెన్ గా చెప్తూ ఉంటాను శాస్త్రం దగ్గర రహస్యమే ఉన్నది వాళ్ళు ఏమంటారంటే అక్కడ మృద్ఘట దృష్టాంతము అది రజ్జుసర్ప దృష్టాంతము వంటిది స్వప్న దృష్టాంతము కాదు రజ్ సర్ప దృష్టాంతము స్వప్న దృష్టాంతము జగత్తుకి పూర్తిగా అసత్యత్వాన్ని జగత్తు నెచ్చలు పడేస్తాయి రజ్జు సర్పం అంటే ఇంకేముందండి అయిపోయింది ఏమన్నా అది ఉన్నది కానే కాదు స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళకి స్పష్టంగా తెలియటం ఇష్టం కాదు దాన్ని గ్రే ఏరియా కింద అలాగే డిఫైన్ చేస్తారు సత్యము అసత్యము అవి స్పష్టంగా తెలిసేవి నిత్యంటే it is grey area and munde kaunte muthya ne maatu chinnante this is something grey area and meer munde ante meer cheppinchu edamithanga cheppadanki emi undadu oka fix to stand this photo to vilo undadu endukani you look at it as a grey area allah puntharishtharu this is very unfortunate deen meeda oka udda reema musthakaladu raddu salpo drushtantamu nisavi ఘట మృద్ఘట దృష్ట అంటుంది దీని మీద గంభీర చింతన్ అన్న పుస్తకం ఉంటుంది అఖండా మహారాజు గంభీర చింతన్ కొంచెం దుడ్డుగా ఉంటుంది పుస్తకం అందుకే ఇలా చూపించుకున్నా ఉండదు ఇలా ఉంటుంది దాంట్లో వివిధ మహాత్ముల యొక్క ఎస్సేస్సు సంకలనం చేసి పెట్టారు అఖండా నుంచి ఒకటే ఉంటుంది ఏకాలన్నీ వేరు వేరు మహాత్ములు వేస్తే వేరువేరు వేదాంత టాపిక్స్ మీద ఉంటాయి దాంట్లో ఒక ఇస్తే ఒక పెద్ద మహాత్ముడు విద్వాంసుడు రాసిన ఇస్తే ఈ రెండు దృష్టాంతములు యొక్క తాత్పర్యం ఒక్కటియే వేరువేరు కాదు అని వస్తే ఉంటాయి నేను వేదాంతాన్ని బోధిస్తూ వస్తున్న కాలం అంతా కూడా ఈ రెండింటికి భేదాన్ని నేను ఎప్పుడు చూడలేదు ఎందుకంటే అక్కడ కనపడదు చాంద్రోగ్యంలోకి వెళ్ళి మీరు చూసినట్లయితే ఘటమనగానే వికారా వికార అంటే ఘటం ప్రోడక్ట్ అంటే మార్పు వచ్చి పుట్టి దాన్ని వికారము అంట సో మృతారు కనుక మట్టి అంటున్నారు కనుక దాని వికారమేమవుతుంది ఘటము సో వాచారంభణం వికార వికార అంటే ఘటహ ఎందుకని మృత్ అంటున్నారు కనుక ఘటము వికారా ఘట వాచారంభణం అంటే అది ఆరంభణం అంటే పుట్టుక ఆరభ్యత ఆరంభ పుట్టుక ఆరంభవాదులోని పేరు కార్తీకులకు వాళ్ళు పుట్టుకను బాగా వివరిస్తారు కనుక ఆరంభవాదులోని పేరు కాబట్టి పుట్టుక ఈ ఘటమనేది పుట్టుతోంది ఆరంభం అంటే ఆరభ్యతే పుట్టుతోన్నది ఎక్కడి నుంచి పుడుతోంది వెంటనే మీరేమంటారు మట్టి నుంచి కుడుతోంది వాక్కు నుంచి కుడుతుంది వాచారంభం వికార అంచేది ఇప్పుడు వికారం ఏమవుతుంది వస్తువు అవుతున్న అవదు మరి ఏమవుతుంది నామధేయము మరి వాస్తు నుంచి పుట్టిన ఏమవుతుందండి నామధేయం ఎంత సింపుల్గా ఉంది అయితే ఇది వాగ్వహారం మాత్రమే వికారము అనగా ఘటము వాగ్వహారం మాత్రమే అయితే మరి ఉన్న సత్యం ఏమిటి పుట్టికే తెచ్చే వస్తే ఎంత బాగుందో చూడండి ఉంది ఈ ఆధునిక వేదాంతులు అంటే అందరూ నా అభిప్రాయం కాదు ఈ రకంగా తప్పుదారిగా చెప్పేవాళ్ళు ఈ వాక్యాన్ని రెండు రోజులు మూడు రోజులు చెప్తారు వాళ్ళకి ఏమీ కంప్లూషన్ ఉండదు వినివాడికి ఏమీ కంప్లూషన్ అలాగా దాన్నే అలాగా గురువుడు కొంచెం గురువుడు కొంచెం అక్కడే తిప్పుతాం అల్టిమేట్ ఇట్ ఇస్ అ గ్రే ఏరియా అని కాబట్టి జగత్తు సత్యమని చెప్పడానికి వీల్లేదు అసత్యమని చెప్పడానికి వీలు కాబట్టి జగత్ మిథ్య అంటే గ్రే ఏరియా మరి శంకరులు జగత్ అసత్ అని అంటారు ఆయనకేం ఆయన ఓ చోట మిథ్య అన్నారు ఇంకో చోట పది చోట్ల అసత్ అన్నారు ఇప్పుడు ఏం చేస్తావు ఆ అసత్య శబ్దానికి అసత్యం అర్థం కాదు ఆ అసత్తికి మిథ్య అని అది గ్రే అనేది ఓ స్వామి ఉన్నారు మంచి విద్వాంసులు చదువుకున్న స్వాముల గురించి చెప్తున్నాను ఈ విభక్తి జ్ఞానం లేని వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు వాళ్ళ ఏదో పూజలు చేసుకుంటారు ఆ పూజలు కూడా వాళ్ళకి రావు ఏమన్నా పురోహితుల్ని గట్టి వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు గరిచేస్తారు వాళ్ళకేం పూజలు లేవు వాళ్ళు గణానా చెప్పలేరు కాబట్టి మంచి మంత్రం బాగా వచ్చిన స్మార్తుల్ని మంచి ఖచ్చితమైన స్మార్తుల్ని ఒకరిని పెట్టుకుంటే వాడు అన్ని పూజలు నడిపిస్తూ ఉంటాడు వీళ్ళు అలాగే అక్కడ బుద్ధులు అలా కూర్చొని ఉండవచ్చు వాళ్ళ గురించి ఒక పండితుడు ఏం చేశాడంటే విశిష్టాద్వైత పండితుల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నిత్యాశబ్దం అంటే అది గ్రేరియా అన్నది అది అసత్ంటే అది శంకరుడు ప్రపంచాన్ని నిరాకరించిన శంకరులే అంటారు ప్రపంచ నిరాకరణము అని ఆయనే అంటారు మొత్తం మొత్తం బ్రాహ్మణము ఇచ్చేది ఇది ప్రపంచాన్ని నిరాకరించినట్టు కాదు అది గ్రే ఏరియా అటు ద్వైతం పెట్టుకోవచ్చు గ్రే అంటే ఏమిటండి ఇటు కూడా ఉంటుంది అని బాగా హైలైట్ చేస్తే వాళ్ళు ఏమన్నారో తెలుసిన మా విశిష్ట అద్వైతం నేను చెప్పేది ఇది అని మీరు చెప్పినట్టుగా శంకరుడే చెప్పే పక్షంలో మాకు శంకరుడి మీద విరోధం లేదని కూడా అన్నారు అదేవి విశిష్టాద్వైతమో అద్వైతమో ఒకటే అయిపోతుంది ఈ ఈ గ్రే ఏరియా సిద్ధాంతం ఫీల్స్ అలాగేమీ లేదు ఆయన ఏమంటున్నారో చూడండి నేను మీకు బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాను ఈ పారాగ్రాఫ్ అలా ఇది చాలా డేంజరస్ పారాగ్రాఫ్ ఇది అని చెప్పేత మీకు మొత్తం బ్యాక్గ్రౌండ్ తో చెప్పాను పారమార్థిక రూపాన్ని మీరు తీసుకుంటే బ్రహ్మయందు ఏ పరిణామము లేదు మరి ఇంకప్పుడు ఈ నామరూప భేదం ఏమిటి ఇది వాచారంభ మాత్ర ఇది వాచారంభ మాత్రమే అంతా వాగ్వ్యవహారము తప్పితే మరేమీ కాదు నాకు ఏమనిపిస్తుందంటే ఇది చాలా సరళంగా ఉంది స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంది అని కూడా అనిపిస్తూ నాకు చాలా ప్రాక్టికల్ గా కూడా అనిపిస్తుంది ఎలాగా ఇప్పుడు ఇంట్లో ఉంటాడు ఈమె నా భార్య వీడు నా కొడుకు వీడు బాహుమరీ వాడు వియంకుడు వీడు వియపురాలు అని వీళ్ళందరూ పెళ్ళేళ్లలో కలుసుకుని చేసేంత గగ్గోలు ఇంత అంటారు అన్ని పేర్లతో ఒకళ్ళ పేర్లతో ఒకళ్ళు పిలుచుకుంటూ వీడు మేనత్త కొడుకు అల్లుడు ఆమె మేనమామ కూతురు మోగుడు చెల్లెలు అంటూ ఇలాగ అవి బేరకాయ పీల్చు సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు బాటి చాలంటే ౌ టు డిస్క్రైబ్ అవల్ that ఇదంతా వాగ్వ్యవహారము తప్ప దాంట్లో రూపాయలు నయా పైసంత సత్యము కూడా లేదని తెలియట్లేదండి దీనికోసం పెద్ద పండితుడు పెద్ద సంస్కృత సాహిత్యం వచ్చిన వాడు అయి ఉండాలా ఆ మాత్రం మీరు గుర్తుపట్టలేకపోతున్నారా మరి శ్రవణం చేస్తున్నట్లయితే ఆ శ్రవణం మీ మీద పని చేసింది అంటే ఆ మాత్రం గుర్తుపట్టడంలో ఏమంత కష్టం ఉందండి వాగ్ వ్యవహారం తప్ప ఇంకా ఏమీ లేదు ఇప్పుడు మీరాకుమార్ బిహార్ క బేటీ అంటారు బిహార్ కి భేటీ అంటారు బిహార్ కి బేటీ క్యా వాద్య వ్యవహారం కాదండి దాంట్లో షీజ్ వాచ్ ఆమె బ్రహ్మస్వరూపురాలు ఆత్మస్వరూపురాలు బట్ బిహార్ కి భేటీ అన్నది ఎక్కడి నుంచి పట్టుకొచ్చాను రాజకీయం వాళ్ళు వాళ్ళకుండే ఒక సందర్భం కోసం బిహార్ కి భేటీ అన్నారు ఇప్పుడు అన్నారు ఎంతవరకు అన్నలేదు ఇప్పుడు ఆ వ్యవహారం అవసరమైంది కాబట్టి ఇప్పుడు అవసరం వాద్య వ్యవహారం తప్పి ఇంకేమీ ఉండదు అసలైన సత్యమేదో ఆయన చేసుకుంటూ పోతూ ఉంటాడు వీళ్ళు వాద్య వ్యవహారంలో గెలగలు అందుతూ ఉంటారు ఆయన పోర్చుగల్ లోనూ అమెరికాలోనూ ఉన్నాడు అమెరికా నుంచి డ్రోన్లు కొనుక్కున్నాడు పోర్చుగల్ వాళ్ళ దగ్గర నుంచి మూడు కోట్ల బిజినెస్ సంపాదించుకున్నాడు ఇంకా ఏదో చేసుకుని వస్తారు ఈ వాద్య వ్యవహారంలో వీళ్ళు ఇక్కడ సతమతమత మల్లగుల్లాలు పడుతూ వీళ్ళు ఉంటారు కాబట్టి అంతా వాగ్ వ్యవహారమే ఇప్పుడు నెక్లెస్ కంఠాభరణము ఈ ఆభరణము ఆభరణము అంతా వాగ్వ్యవహారము తప్ప ఏమీ లేదు అక్కడ ఇంత పెద్ద మ్యాగజైన్ ప్రింట్ చేస్తాడు పెద్ద దాంట్లో ఆభరణాలు బొమ్మలన్నీ వేసి చాలా ఖరీదు మనం వేసే పుస్తకాలు పది పుస్తకాలు వేసుకోవచ్చు ఆ ఖరీదు అలాంటిది ప్రింట్ చేస్తాడు అది చూపిస్తాడు అది మీరు చూస్తూ ఉంటారు పేజీలు దిప్పుతూ ఉంటారు ఆ కింద బొమ్మలు వేస్తూ ఉంటాడు వాటి కింద పేర్లు రాస్తూ ఉంటాడు ఇది ఇది ఫలానా ఈ మోడల్ డుబాయ్ లో ఉంటుంది ఈ మోడల్ అమెరికాలో ఉంటుందని ఏవో బొమ్మలు అవి రాస్తూ ఉంటాడు అదంతా ఏమిటదంతా వాగ్వహారం కాదు అది కాబట్టి జగత్తంతా కూడా వాచారంభణ మాత్రత్వాచారంభణం వాక్కు నుంచి పుట్టే తప్ప మీకు నోరుంది నోట్లో నాలుగుంది మీరు ఏదైనా మాట్లాడతారు అలా వచ్చిందే తప్ప ఈ జగత్తు దానికి ఏమీ పరమార్థికత లేదు అవిద్యా కల్పిత నామరూప భేదం అని నామరూపభేదైతే జగత్తు జగత్తుకే మరో పేరు నామరూపభేదము ఈ నామరూపభేదం అంతా కూడా అజ్ఞానం చేత కల్పించిందే తప్ప దీంట్లో వాస్తవికత ఏమీ లేదు కాబట్టి ఈ నామరూపభేదాన్ని చూపించి అజ్ఞాన కల్పితమైన దానిని అదిగో దీనికి ఆశ్రయమైన బ్రహ్మ నిరవయవము కాదాలదు అని ఆర్గ్యుమెంటు అది నిలబడేది కాదు నేను పరిణామశృతి పరిణామ ప్రతిపాదనార్థ్రతిపత్త ఫలానవగమాత్ ఇప్పుడు ఇక్కడ దీంట్లో మరి ఇది కూడా సూక్ష్మం ఇవన్నీ సూక్ష్మంగా చూడదగ్గవియే మీరు సూక్ష్మంగా దాని కిటుకు మీరు పట్టుకోకపోతే ఈ వేదాంతం మీ నెచ్చిమించిపోతుంది మీ ఊరికే నామిన్కలేజ్ మిగులుతుంది ఇవన్నీ విన్న పదాలాగా కనపడుతూ ఉంటుంది అందుకు అది మీకు అర్థం కాదు ఆ కిటుకు పట్టుకోవాలి ఏంటంటే ఇప్పుడు వాక్యం ఉంటుంది ఆ వాక్యం యొక్క తాత్పర్యం ఏమిటి అన్నది పట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఈ ఆభరణాలన్నీ బంగారం నుంచి మాత్రమే వచ్చేయండి బంగారం నుంచి వచ్చేయి తప్ప కాదు అన్నాడు అనుకోండి ఆ వాక్యం యొక్క తాత్పర్యం ఏమిటి ఆభరణాలని వీడు నిలబెడుతున్నట్ట వెళ్తే ఆభరణాలని త్రోసిముచ్చి బంగారాన్ని నిలబెడుతున్నట్ట వాక్యం ఉంటుంది ఈ ఆభరణములు చూడండి దీనిని మించి అది దానిని మించి అది ఉన్నది ఎంత బాగున్నాయో ఇవి ఇవి పెట్టుకుని పెళ్లిళ్లకి పేరంటాలకి వెళితే ఎంత శోభయో శోభ అని బంగారం మాట ఎత్తడు ఏమండి వాటి తాత్పర్యం ఏమిటి ఈ నామరూపభేదమే సత్యమని ప్రతిపాదించుట త్పర్య ఆ వర్ణనలోకి ఆ కంటెస్ట్ లోకి బంగారాన్ని పట్టుకొచ్చి ఆ భాషని ఒక రకంగా మార్చితే ఇది ఆభరణములను సత్యములని చెప్పుకోవచ్చిన వర్ణన కాదయా ఇది ఇది ఆభరణములను బంగారమే సత్యం అని చెప్పడం కోసం వచ్చిన వర్ణన అని మీరు పట్టుకోవచ్చు శృతి వాక్యములు సృష్టివాక్యాలు ఉంటాయి సో ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది అంట ఆకాశం నుంచి వాయువు పుట్టింది అని ఇలాగ వస్తుంది తర్వాత ఏదో చేర్చి ఇప్పుడు ఆకాశము సత్యము వాయువు సత్యము చెప్పడం కోసం చెప్పారా ఈ మాటలు లేక మీకు ఆకాశము వాయువు అనే భేదాలు అనేకం కనబడుతూ ఉన్నాయి ఇవన్నీ ఆత్మ తప్ప వేరే ఏమీ కాదు అని చెప్పడానికి చెప్పారా అన్నది పట్టుకోవాలి దాన్ని తాత్పర్యము అంటారు తాత్పర్యం ఎక్కడ శృతి వాక్యములకు తాత్పర్యం ఎక్కడ అంటే ఇప్పుడు పరిణామశృతి ఉన్నది బ్రహ్మణ ఆకాశము నుండి సారీ ఆత్మ నుండి వాయువు పుట్టింది లేదా ఆకాశం పుట్టింది నుండి అంటే పంచమే భక్తి అది ఉపాదానం అవుతుంది ఉపాదానం అంటే పరిణామము సో ఆత్మలో పరిణామం వచ్చి ఆకాశం వచ్చింది అన్నాడు అనుకోండి ఈ పరిణామశృతి యొక్క తాత్పర్యం ఏమిటి ఆకాశం సత్యమని చెప్పుతాయా లేక ఆత్మ తప్ప వేరే ఏది లేదని చెప్తుట అన్నది చూసుకోవాలి కానీ శంకర్లు ఎలా చూస్తున్నారంటే ఇది ఆ పరిణామము అంటే ఆకాశం అనేది వచ్చుట ఆ వచ్చే ప్రాసెస్ సత్యము వచ్చింది సత్యము అని చెప్పుట కొరకు వచ్చిన అని చెప్పుట కొరకు చెప్పిన శృతి కాదు ఆ పరిణామమును ప్రతిపాదించుట ఎందు ఆ శృతికి తాత్పర్యము లేదు నేను ఎలా చెప్పగలరు దాన్ని తెలుసుకోవడం వల్ల వీడికి వచ్చి ఫలమేది లేదు కనుక తత్ప్రతి కొత్త ఫల అనవదమా శృతి ఫలరహితములైన వాక్యములను చెప్పదు ఆత్మ నుంచి ఆకాశం పుట్టిందండి అని చెప్పింది అనుభవంలాగా వీటి ఫలరహితములైన వాక్యములు అంటారు ఎలాగంటే కాకుండా బాంబేలో స్టాక్ మార్కెట్ బాగా పెరిగిందండి వీడి వీడి బతుకులో ఎప్పుడు స్టాకే ఎరగడం వీళ్ళు వీడి దగ్గరికి వచ్చి బాంబేలో స్టాక్ పెరిగిందని చెప్పి అనుభవంలాగా అంటారు ఆ వాక్యం వల్ల వీడికి ఏమో ఒరిగి ఉండదు అలా కాకుండా వీడు ఫల నా స్టాక్ కొనడు అని తెలిసి ఏమన్నా మీ స్టాక్ పెరిగింది అని చెప్తే ప్రయోజనం ఉంటుంది కాబట్టి వాక్యాలు చెప్పడం ఊసు ఊసు ఊసుపోత కబుర్లను ఏదో అంటారు చూడండి ఊసుపోత కబుర్లను ఏదో అలా చెప్పడం వేదంలో చెప్పారంటే దానికి ఏదో ఫలముండదు కాబట్టి ఆత్మ పరిణమించి ఆకాశం పరిణామం సత్యము ఆకాశము సత్యము చెప్పడంలో శృతి తాత్పర్యమా కాదు ఎందుకంటే ఆకాశం సత్యమైతే పరిణామం సత్యమైతే ఆ విషయం తెలియడం వల్ల మీకు కలిగే ప్రయోజనమైన కానీ పరిణమించినట్లు ఆకాశం అనేది ఒక స్వతంత్రమైన ఎంటిటీ అన్నట్లుగాను అనిపిస్తుంది వాస్తవానికి ఆత్మ నుంచి ఇది వచ్చిందంటే ఆత్మయే సత్యము ఇవన్నీ కూడా కల్పితములే అందుకోసం చెప్పారు అది తెలుసుకోవడం ద్వారా వీరు మోక్షాన్ని పొందుతారు ఆత్మైకత్వము మోక్షహేతువు అని సిద్ధాంతం కాబట్టి పరిణామశృతికి తాత్పర్యము పరిణామము అని చెప్పడానికి ఫలరాహిత్యం అడ్డొస్తుంది ఫలమేమీ లేకపోవటా అనే అంశం అడ్డొస్తుంది పరిణామశృతికి ఆత్మైకత్వమే సత్యమని చెప్పుట కొరకు పరిణామశ్రుతిని చెప్పారు ఎందుకంటే పరిణామశృతి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ అనుభవానికి వచ్చేటువంటి జగత్తును మీరు అకౌంట్ ఫర్ చేయాల్సి దీనికి అకౌంట్ ఫను చూపించాలి ఆ అకౌంట్ చూపించి ఇది ఇలా వచ్చిందో ఇది ఇది యథార్థం కాదు అని చెప్తే ఆత్మైకత్వాన్ని అనుభవానికి వస్తుంది అప్పుడు దానివల్ల వీడు మోక్షాన్ని పొందుతారు కాబట్టి ఆత్మైకత్వ తాత్పర్యం కలిగిన శృతి తప్పది పరిణామానికి ఆకాశాదులకు సత్యత్వాన్ని ప్రతిపాదించే శృతి కాదది తాత్పర్యమే మాంస అంటారు శృతికి తాత్పర్యము ఎక్కడ కలదు అని చెప్పటం ముందు అని అని చెప్తారు ఇప్పుడు చూడండి మీరు తాత్పర్యం ఎక్కడో చెప్పండి విష్ణువు వైకుంఠవాసియే కానీ సర్వ జగద్ వ్యాపకుడు అన్నాను నేను దీన్ని తిరగేస్తుంది అట్టు సర్వ జగద్ వ్యాపకుడేనండి కానీ వైకుంఠవాసి తాత్పర్యం మారిపోయిందా లేదా మొదటి దాంట్లో తాత్పర్యం ఏమిటి నువ్వు వైకుంఠం వైకుంఠం అంటూ ఉంటావు అది నామరూపాలయ్యా సర్వ జగత్తుకు అధిష్టానం ఈశ్వరుడు అని మొదటి దాని తాత్పర్యం అద్వైతం రెండో దాని తాత్పర్యం ఏమిటి అంతా ఉన్నాళ్ళేవా మేమేం కాదంలేదు మేము అలాగే చెప్తాం మేమే మరోలా చెప్తాం అనుకోపో ఆయన వైకుంఠవాసే వైకుంఠ నారాయణి ఆయన అని రెండో అదేమిటది అది ద్వైతం ఇద్దరూ చెప్పేది ఒకలాగే ఉందా లేదా అంచేతనే తాత్పర్యమేమిటో చూసుకోవాలి కాబట్టి ఈ పరిణామశృతికి తాత్పర్యమేమిటి నామరూపభేదమును సత్యమని ప్రతిష్ఠించుట తాత్పర్యమా లేక నామరూపభేదము కల్పిటము పరమాత్మ ఒకటే అసత్యము అని చెప్పటం ఎందుకు తాత్పర్యమా నామరూపభేదము సత్యమని తెలియటం వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏముంది ఏమే పైగా సంసారం మరింత బలపడుతుంది నామరూపభేదము కల్పితము అని కనుక మీకు బుద్ధికి వచ్చిందంటే మీకు ఫ్రీడము ఎప్పుడో వచ్చేది కాదు ఇమీడియట్లీ మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఎంత ఫ్రీడమ్ వస్తుందంటే ట్రిమెండస్ ఫ్రీడమ్ సో మచ్ ఆఫ్ ఫ్రీడమ్ కాబట్టి ఆ ఫలమును బట్టి ఈ శృతి తాత్పర్యాన్ని మీరు తెలుసుకోగలగాలి సర్వ వ్యవహారీన బ్రహ్మాత్మ భావ ప్రతిపాదన ఫలావగమా ఆ బ్రహ్మ నుంచి జగత్తుండ ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి ఇదంతా సత్యమండి లేకపోతే ఫిఫ్టీ ఫిఫ్టీ అండి ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అందుకోసం అలా అంటున్నారు ఫిఫ్టీ గోలు పడింది పడిందా లేదా గోలు పడిందా లేదా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఎలాగా ఫిఫ్టీ ఫిఫ్టీ అక్కడ గురుకున్నాయి గోలు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఇప్పుడు పెళ్లిపోతున్నారు పెళ్లి నిశ్చయం అయిందా లేదా అంటే అంటే ఎలా కుదు అలాగే జగత్తు సత్యమా అసత్యమా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ వర్క్ ఆర్క్యుమెంటేటీస్ సో ఈ వ్యవహారం హీనా అంటారు ఈ వ్యవహారములు ఏమీ లేవు ఆ బ్రహ్మ మాత్రమే కలదు అది నీ స్వరూపము అది ఆత్మ అని ప్రతిపాదించటం కోసం ఈ పరిణామ శక్తులు వచ్చేవి వ్యవహారాన్ని కోసం రాలేదు వ్యవహారములన్నీ లేని బ్రహ్మను ప్రతిపాదించటం కోసం రజ్జు సర్పదృష్టాంతో సర్ప సత్యాన్ని సర్పాన్ని సత్యమని పెట్టడం కోసం రాలేదు సర్పము అనే కల్పన స్వతహగా లేని రజువు మాత్రమే సత్యము అని చెప్పడం కోసం వచ్చేది అలా తెలుసుకోవటం ప్రతిపత్తి అంటే జ్ఞానము ఆ విధంగా తెలుసుకోవడంలోనే ఫలము కూడా గలదు ఫలము అంటే మోక్షం స ఏష నేతి నేత్యాత్మా వైదనక ప్రాప్తోసి ఇది చూడయా దేహం చూసుకో అన్నమయము అది ఆత్మ కాదు ఆత్మన అనుకుంటున్నారు అందరూ ఆత్మ కాదు ప్రాణమైన అంటే దేహం ఆత్మ కాదనప్పటికీ వీళ్ళు అసలు పై పై ప్రాణం పైనే పోతుంది అయ్యో దేహం ఒకవేళ దేహం ఆత్మ కాదనుకో ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది వాడికి వాడు దాంతో కూమిలిపోతూ ఉంటాడు చుట్టుపక్కల వాళ్ళని చూసి వీళ్ళకి లేని క్యాన్సర్ నాకెందుకు వచ్చిందని కూడా దుఃఖపెడుతూ ఉంటాడు వాడికి మీరు దేహం మీరు కాదండి గ్రహానికి క్యాన్సర్ మీకు కాదు అని చెప్పారు వాడికి ఆ మాటను తెలుసుకునే తెలివితేటలు ఉన్నాయని జనరల్ గా ఉండవు అంచేతనే మీరు వెళ్ళిపోయే అని చెప్పకూడదు క్యాన్సర్ పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి అలా అయిందా పాపం మీరు సముదాయించి రావాలి తప్పని చెప్పేయకూడదు చాలా ఖర్చు అయిపోతున్నాను నన్ను మందులు కట్టి పోనండి మీరు ఏమో అనుకోకండి నన్ను ఏమైనా కొంచెం అంటారా అలాంటి మాట్లాడమో చెప్పాలి తప్ప ఇది ఎంత ఇచ్చండి అన్నం అయ్యానికే తప్పకూడదు వాళ్ళ దగ్గర అర్థం కాదు కాబట్టి జనరల్ గా ఎవరికీ అర్థం కాదు ఎవరో నేను ఎరుగుతున్నాను ఒక ఆయన అల్లాగా నేను ఆయనతో చెప్తాను ఆయనకి బ్లడ్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ అంటే పోతాడు ఎంతో సూర్ కేసి ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ నుంచి ఇవే ఉండవు పట్ట hey but you you call a blood that is something you are not the, not the bag that contains the blood you are something more than that it doesn't matter what you are it doesn't matter you are not the blood you are not the bag that contains the blood that alone matters net net kya matlab that alone matters the rest you find out what you are main sapkal bhi kahta it all matters You find out. This much you know. And you know, that's why I can't get that. He was a happy person. He was free. Then and there, I was afraid of him. So, you are not a god, you are not a god. You are not a god. You are not a god. You are not a god. You are not a god. Every gram of it is a product of the food that you eat. Annamaya is this. ఇది నువ్వు కాదు ప్రాణమయం ఉంటుంటాయి అంటే జంబు కాలు తలుతూ ఉంటాయి గాలి పీలుస్తూ ఉంటాయి గాలి మీరు పీలుస్తున్నారా మీరేం పేల్సినట్లయితే మీరు పీలిచిన మాటైతే నిద్రలో కృష్ణార్పణం అయిపోవలసి ఉంటుంది కాబట్టి గాలి మీరు పేల్సినట్లయితే కదా అది పోతుంది దాని దాటి అది పోతుంది ఉడికే నేనని వీడి భ్రమే తప్ప కాబట్టి నేను ప్రాణమయము నువ్వు కాదు అంటే మనోమయం నువ్వు కాదు అంటే ఎంత శరీరం అంటే అంటే స్వరుకాలు ముఖ దుఃఖాలు నీవు కావు మనస్సు జంచలము ఇవన్నీ కూడా నీవేం కాదు పెద్ద విజ్ఞానమయం నీవు కాదు అంటే ఆ కూడా నేను కాదు ఆ తెలుసుకుంటే ప్రేరణ నేను కాదు ఆనందమేమి ఉంటే చిన్న చిన్న భోగాలు ఉంటాయి కొత్త అవకాశం ఆనందం బోగోట్లు వైపు కలిగే ఆనందం అలాంటి వీటికి ఆనందమయము అంటారు వికారములు ప్రియము బోధము ప్రబోధము ఇది బాగుద్ది అది ఇంకా బాగుంది అవి వికారములవి అది నువ్వు కాదు మరి నేనే ఏదో ఒకటి ఇవేవి నువ్వు కాదు అంటే సరే చాలా కృతార్థం ఆయన తెలుసుకున్నాడు జనకుడు యాజ్ఞప్తే అప్పుడు జనకుడు చోట అభయమై జనక ప్రాప్తొచ్చి అయిపోయిందిరా నాన్న నువ్వు అభయాన్ని పొందేవు మోక్షం చూడండి ఫలం అది మోక్ష ఫలము కాబట్టి ఇవన్నీ సత్యం అనుకుంటే ఉంది ఏమీ ఫలము లేదు ఇవన్నీ నిత్య అసత్యములు బ్రహ్మయే సత్యము అది ఆత్మాని తెలుసుకోవడంలో ప్రయోజనము కలదు కాబట్టి మీరు ఫల దృష్టిలో చూసినా కూడా పరిణామమును పరిణమ్యమానమైన వికారమును నిలబెట్టడం కోసం వచ్చిన శృతి కాదది అలాంటి దానివల్ల ప్రయోజనమే ఉండదు కేవలము ఆత్మైతత్వాన్ని చెప్పడం వచ్చిన శృతి అని స్పష్టమవుతున్నది తస్మాత్ అస్మత్పక్షే నిదీ దోషప్రసంగోస్తీ కాబట్టి మా పక్షంలో దోషాలు ఏమీ లేవు మీరు చెప్పిన దోషాలు ఏమిటి కృష్ణ ప్రసక్తి దోషము లేదు నిరవయవత్వ శబ్ద కోపదోషము లేదు ఎందుకంటే అజ్ఞాన కల్పితం కదా అజ్ఞానం మాయాని పెట్టి ఓపెన్ చేస్తే అది అన్నింటినీ మింగేసి కూర్చుంటుంది మింగేయ మిగలదు ఏ దోషాలు గుణాలు మిగలవు దోషాలు మిగలవు కాబట్టి పైన చెప్పిన దోషముల యొక్క ప్రసంగం అస్మత్పక్షమునందు అంటే బ్రహ్మైకత్మ పక్షమునందు లేదు ఆత్మని చైవం విచిత్రాశ్చీ కావండి ఇదంతా మహామాయిగా ఉండే ఈ రూపభేదంతో నిండి ఉన్న జగత్తును తీసుకెళ్లి మీరు బ్రహ్మలో కలిపేసి ఇది చాలా విడ్డూరంగా విచిత్రంగా ఉందండి అంటే చూడయా ఇలాంటి విచిత్రాలు ఇలాంటి మాయలు నీ అందు కూడా గలవు నువ్వు ఈ స్వరూపాన్ని తెలుసుకోగలిగితే ఏదీ విచిత్రం లేదు కాబట్టి ఇదంతా మిథ్య అని తెలుసుకోవడానికి ఎవరికి వారు తమ జీవితాన్ని తమ స్వరూపాన్ని మోడల్ గా పెట్టుకోవచ్చు జగత్తు మిథ్య అని తెలియాలనుకోండి అంటే సత్యం కాదు తెలియాలనుకోండి మీరు పని చేయండి మీ బాల్యంలో మీరు చూసుకోండి మీ బాల్యంలో మీరు ఒక జగత్తులో జీవించారు ఆ జగత్తు ఏమని తేలింది ఇప్పుడు నిత్యం మీ యవ్వనం ఇంకా విడ్డూరంగా ఇంకా విచిత్రంగా ఉంది యవ్వనంలో వీటి పెళ్లిళ్ళు పేదంతాలు ఇవన్నీ కూడా వస్తాయి అప్పుడు వాడి జీవన వ్యవహారము చాలా విచిత్రంగా ఉంటుంది దాంట్లో చదువులు ఉద్యోగాలు చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం ఆ డబ్బు తక్కువ ఎక్కువ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి దాంట్లో సుఖ దుఃఖములు చాలా తీవ్రమైన స్థాయిలో ఉంటాయి ఆ టైం అది ఆ యోగనం అదంతా ఏమని తేలుతుంది వీడు కొత్తల్లుడు ఎంతకాలం ఎంతకాలం పూర్వం ఏడాది కొత్తలుడుగా ఉండేవాడు ఇప్పుడు వారం రోజులు ఉంటే గొప్ప మళ్ళీ రొటీన్ లో పడిపోతుంది కాబట్టి మీ అనుభవములన్నీ కూడా ఏ ఒక్క అనుభవము యథార్థము అని కేవలం లేదు బ్రతికి బట్టగట్టిన అనుభవము ఒక్కటి కూడా లేదు అయినా కూడా మళ్ళీ మనం ఎప్పటికప్పుడు పదగడుపు ఈనాటి ఈ అనుభవం మాత్రం సత్యము ఇది కూడా వేస్తే అని రేపు తెలుస్తుంది ఈవేళ తెలుసుకుంటే మోక్షం రేపు తెలిస్తే సంసారం కాబట్టిలోనే ఈ విచిత్రాలు విదృరాలన్నీ నేనులేమున్నది అని నెక్స్ట్ సూత్రం వస్తుంది నేను ఉంటే అంటిసిపేట్ చేసి చెప్పాను ఆ వివరాలని మనం జూలై ముప్పై తారీఖు సెటిల్ చేద్దాం